ఏమి చెప్పేడిది ఇందు ఏమి కలదు సామాజముతో పెనగ సమకొనెడు మనికి తోడ పొరలాడు మనికి దొంతి యాపదలే తన తొడవైన మనికి ముంతలోపలి నీట మునిగేటి మనికి సంతలో కూటములే చవి అయిన మనికి కొన కొన్న దురితములే కూడైన మనికి సంపదల కాగేటి మనికి పనిలేని విషయముల పంటైన మనికి వెనకముందరచూడ విరపైన మనికి యావగింతల యాట ఎదురీడు మనికి చావుతో సరి అయిన జగడంపు మనికి శ్రీవెంకటేశుని చింతసేయని మనకి ఇవలావల తిరిగి ఇట్లయిన మనికి